నిన్న ఉదయం రామయోగి గారు భగవాను ఇట్లా స్వామి సాయిబాబా శిష్యులు కొందరు బాబా పటం పెట్టుకుని ఆ పటమే గురువు అంటారే ఎట్లా పుసుగుతుంది దైవమని పూజింపవచ్చు గాని గురువని సేవిస్తే వీరు పొందే లాభమేమిటి చిత్త ఏకాగ్రత కలుగుతుంది అన్నారు భగవాన్ కాని ఆ ఏకాగ్రత స్థిరపరచుకోవటానికి గురువు కావద్దా అన్నారు యోగి గారు అవునండి గురియే కదా గురువు అన్నారు భగవాన్ ఆ గురి కుదరటానికి ఆచరణ రూపంగా చూపించే సజీవ గురువు కావాలి గాని నిర్జీవ ప్రతిమ ఏం చేస్తుంది అట్లా సజీవ గురువు లేకుండానే సిద్ది పొందటం భగవాన్ సరిపోయింది కాని మా బోంట్లకు సాధ్యమా అన్నారువారు వాస్తవమే అయినా నిర్జీవ ప్రతిమను ఆరాధించినందువల్ల కొంతవరకు చిత్త ఏకాగ్రత కలుగుతుంది ఆ ఏకాగ్రత స్థిరపడుటకు తామెవరో విచారించి తెలుసుకుంటేగానే కుదరదు ఆ విచారణకు గురు సహాయము అవసరమే అందుకే ఉపాసనతో ఆపకూడదంటారు పెద్దలు అయితే ఈ ఉపాసన వృధా కాదు ఎప్పటికైనా ఫలిస్తుంది కానీ ఈ ఉపాసనలో డాంభికం ఉండరాదు మనస్సు స్వచ్ఛంగా ఉంటే అంతా ఫలిస్తుంది లేకుంటే చవితి నేలిన నాటిన విత్తనమువలే వలె వృధా అవుతుంది అన్నారు భగవాన్ ఏమో స్వామి మీరు నూరు చెప్పండి వెయ్యి చెప్పండి తన నడక సరిచూచుకోవటానికి మీ వంటి సజీవ గురువు కావాలి కానీ నిర్జీవ ప్రతిమలకు గురుస్థానం ఎట్లా ఇవ్వటం అన్నారు వారు భగవాన్ మందహాసంతో ఊ అని తలవూపి మౌనం వహించారు ఈ రోజున భగవత్ సన్నిధిలో సిద్ధులను గురించి ప్రసంగం వచ్చింది ఎవరో సిద్ధులకై ప్రయత్నించారని ఏమో సంపాదించారని ఏమేమో మాట్లాడారు కొందరు భగవాన్ విని విని ఉద్రేక ధ్వనితో ఏమో సిద్ధులటా ఎక్కడి నుంచో సంపాదిస్తారట అందుకొరకు సాధనలు తపస్సులు రూపం లేని మనకు కళ్లు కాళ్లు చేతులు ముక్కు చెవులు నోరు ఇత్యాదులతో కూడిన ఈ శరీరం రావటం దీనితో ఏమేమో చెయ్యటం ఇదంతా సిద్ధే కదా మనమంతా సిద్ధులమే అన్నం కావాలంటే అన్నం నీళ్లు కావాలంటే నీళ్లు పాలు కావాలంటే పాలు ఇవన్నీ సిద్ధిస్తూ ఉన్నవి ఇన్ని రకాల సిద్ధులు ఎప్పుడూ అనుభవిస్తూనే ఇంకా ఏమో సిద్ధులు కావాలని గంతులు పెడతారు ఏం కావాలో అన్నారు భగవాన్ దాదాపు రెండేళ్లకు ముందు అఖిల భారత శాసనసభ సభ్యుడు జ్ఞానేశ్వర భగవద్గీతకు అనువాదకర్త అయిన మనుసు భగవత్ సందర్శనార్థం వచ్చినప్పుడు శ్రీవారి సన్నిధిలో ప్రసంగవశంగా అన్ని గ్రంథాలలో సిద్దపురుషులను గురించి వ్రాసారే కాని సాధకులను గురించి వ్రాసినవి ఎక్కడా కనిపించవే అట్టి గాథలేమైనా ఉన్నవా అని అడిగితే తమిళ భక్త విజయంలో జ్ఞానేశ్వర విటోబాల సంవాదం ఉన్నది అది సిద్ద సాధక సంవాదం దానిలో సాధకుని స్థితి విపులంగా తెలుస్తుంది అని చెప్పి ఆశ్రమ గ్రంథాలయంలో ఉన్న భక్త విజయం తెప్పించి ఆ భాగం శ్రీవారే చదివి విషయం వివరించి చెప్పారు మనుసుబేదార్ స్వస్థానం చేరిన వెనుక ఆ భక్త విజయం పంపమని వ్రాస్తే ఆ పుస్తకం తెప్పించి పంపుతూ ద్రావిడ భాషలో ఉన్న ఆ సంవాదం ఇంగ్లీష్లోకి తర్జుమా చేయించి పంపారు సుబేదార్ దానిని మూడవ కురుపుగా ప్రచురిస్తూ ఉన్న తమ జ్ఞానేశ్వరికి అనుబంధంగా చేర్చారు ఈ మధ్య నేను ఆ సంవాదాన్ని తెలుగులోకి అనువదించాను మొన్న పూర్ణిమకు నీవిక్కడికి వచ్చినప్పుడు ఈ సంవాద విషయమైన ప్రసంగ వశాన జ్ఞానేశ్వరుడు విటోభా సాధకుడు అని భగవాన్ చెప్పారు కదా అందువల్ల దానికి సిద్ధ సాధక సంవాదము అని పేరు పెట్టాను తన్ను తా తెలిసి తాను తానుగా నిలవగలుగుట సిద్దిగాని వేరేది సిద్దిగా భావించరాదని భగవానులు అప్పుడప్పుడు అంటూ ఉంటారు తన తలకు ఆత్మాన్వేషణలో మగ్నం చేస్తే ఎప్పటికైనా యథార్థం గోచరిస్తుంది అదే ఉత్తమ సిద్ది నలువదిలో శ్రీవారు ఈ సిద్ధులను గురించి రచించిన వచనమి దీనికి ప్రమాణంగా వ్రాస్తున్నాను ఇతర సిద్ధులు అన్నీ స్వప్న సిద్ధ సిద్ధులే నిద్రపోయి మేలుకుని వెనుక అవి సత్యమగునా సత్యవస్తునిష్ఠులై మాయ వీరిన వారు వాని ఎందు భ్రమనుందగలరా తెలియుము సిద్ద శ్రీ పాండురంగ విఠలుని అనుగ్రహం చే జన్మించిన విటోబా అడవియందు తపములర్చుచుండ వారి బిడ్డలకు జ్ఞానేశ్వరాదులు పట్టణమందున్న మాతామహునింట నివసించుచుండి ఆ బిడ్డల మేధా సంపత్తికి ఆ దేశకు రాజు ఆశ్చర్యమంది ఇట్టి సంతతి వడసిన జనకుడు ఎంత మహనీయుడో అని చింతించి వారిని పట్టణములకు రావించి పూజింప తలచి వచ్చుటకై దూతలతో సహా జ్ఞానేశ్వరాదులను వారి కడ కంపెను దూతలు ఎంత ప్రార్థించిననూ విటోబ నగరమునకు రాని రాకరించిది జ్ఞానేశ్వరులు తామెట్లో తమ తండ్రిని ఒప్పించి తోట్టుకుని రాగలమని చెప్పి వారిని పట్టణమునకు అనిపి తన వాదముచే జనకును మెప్పించి పట్టణమునకు తోట్టుకుని తాము నగరమందు ఉండక అడవియందు ఉన్నచో మేము మాత్రమూ నగరమున సుఖముగా ఉండగలమా కన్న తండ్రిని విడుతుమా శీఘ్రమే మాతో పట్టణమునకు ప్రయాణము కండు అప్ప జ్ఞానేశ్వరా కక్కినది ఆయాసము తీర్చి పాయసమే కాని దానిని తినువారుందురా వాక్కులు ఉత్తములకు రెండుగా ఉండునా అడవికి వచ్చిన పితప నగరమున ప్రవేశింపవచ్చునా తెలివి లేని స్నేహము చేయవచ్చునా వారిని మచ్చికతో మనసారా విశ్వసింపవచ్చునా అల్పుడగు రాజును పూజింపనగునా ఎప్పటికి నాకు ఈ అరణ్యమే శరణ్యము నీకు పట్టణమే వాసయోగ్యము అగును కావున నీ పట్టు వదలిఖము తాము ఈ అడవియందు ఉండుటకు కారణమేమి విఠోబా అప్పా జ్ఞానేశ్వరా నగరమున ఇంకమీద నేను పొందదగిన భోగలాభమేమున్నది నగరమునకు వచ్చినచో మోక్షమునకు విఘ్నమే కాని సహాయము లేదు నిర్జనమైన ఈ అడవియే మౌననిష్టకు యోగ్యము ఈ కొండ చర్యను ఆకాశము అగపడకుండా చేయుటకు తాము కన్నులు మూయక దుప్పటి చేత ఆకశమును కప్పదలచినట్లును చిన్న పిచ్చుక తన పాదములచే పిడుగును ఆపదలచినట్లును దుష్కర్మలు ఉనర్చుచూ ధర్మమును వెదుకునట్లును కఠినుడు ఈశ్వర దర్శనమునకు ఆశించినట్లును అహంబుద్దిమానక జ్ఞాననిష్ట సాధించునట్లును ఉన్నది నగరమనియు అడవి అనియు భేదభావంతో మీరు బ్రహ్మనిష్ట సాధించుట అభేదనిష్ఠలో భేదభావంలో ఉండదగునా మమకారం ఉన్న పర్యంతము అహంకారము కాని అది ఇది అను ద్వైత భావన కాని పోదు ఈ భేదభావనలను పోగొట్టున్నది నిర్వికల్పనిష్టయే ఈ నిర్వికల్పనిష్ట నిస్సంకల్పమునను నిస్సంగత్వమునను లభించును కావు కాననమే మౌననిష్టకు సరి అయిన ఒంటరిగా నివసించుట నిష్ఠ కాదు సద్గురు సన్నిధిని తన్ను తా తెలిసికొన్నను తానుగా నిలుచుటకు ఏకాంత స్థానముననే ముఖ్యముగా ఉండవలదా అడవియందు ఏకాంతముగా తపము వనర్చిందని అజ్ఞాన నివృత్తి కాదు అహంకార అహంకారమకారములు వీడవు అని ఆత్మజ్ఞానులు అడవి అనియు నగరమనియు సన్యాసమనియు సంసారమని తలపక దృఢ చిత్తులై నిర్వికల్ప సమాధిని పొంది ఉండ మీరు మాత్రము సంసారము కూడదని ఈ అడవి అందు ఉండుటకు కారణమేమి సాక్షిని తెలిసి సర్వ సాక్షిలో ఐక్యమైన వారు సంసారమందున్నచో సమాధి సాధనకు విఘ్నము కలిగి సాక్షాత్కారము తప్పిపోవును అందువలన సహజానందానుభూతి పరులు సంసార ఆపేక్షను స్వప్నమందైనను చింతింపరు ఇది వలయనడి సంకల్పమును ఇది వలదనడు వికల్పమును లేక ఉన్నసే సహజనిష్ట కాని ఈ అడవిని అపేక్షించి నగరమును ఉపేక్షించి ఉండుటనిష్టయగునా విటోబా సంకల్ప వికల్ప రహితులకు వ్యాపారమిట్లు సాగును వ్యవహారములకు ఉపయోగింపని వాళ్లు నగరమున ఉన్నను ప్రయోజనమేమి శవమునకు వివాహమునర్చునటులు అనృత జడ దుఃఖాత్మకముగు ఈ దేహ పోషణకై బహు సంకటములకు ఆస్పదముకు జనపదములందు ఉండుటేకూడదు వ్యాపారమునందు ఇచ్చలేదు సమాధిని అభ్యసించుచున్నారు ఆ ఒక వ్యాపారమే కదా ఈ వ్యాపారమున్న వారికి సంసార వ్యాపారమును ఉండనిండు సమాధి సమాధివక వ్యాపారమైనను సమస్తాములను నాశమునర్చును సంసార వ్యాపారము సమస్త చాంచల్యములను సమకూర్చి సదా కష్టములను వదవును కదా సచ్చిదానంద స్వరూపమే తాను ఇక నిష్ఠాసాధనము ఏల చెయ్యవలను జాగ్రదవస్థలో సుశుక్తి పొందుటయే బ్రహ్మనిష్టాని ఉత్తములనిదరు అట్లుండని సమాధిచే అడ్డులేని ఆనందము కలుగున జ్ఞానే జాగ్రత్తలో ఇంద్రియ చేష్టలు స్వప్నావస్థలో మనోవ్యాపారమును సుషుప్త్యవస్థలో శుద్ధ శూన్యమును సాక్షివలే కాంచి సంతసించుటే ఆనందమునయు్రద్ధ ఛాయవలే దేనికి అంటీ అంటక ఉండుటయే జాగ్రత్ సుషుప్తి అనియు వేదాంత శాస్త్రములు ఘోషింప శుద్ద శూన్యమైన సుశుప్తియందు ఉండుటే ఆనందమనియు జాగ్రత్ సుషుప్తి అనియు తాము తలపతగునా విటోబ జాగ్రత్తను స్వప్నమును లోక వ్యాపారమందు ముంచి ఇంద్రియములకు ఆహారముగా చేసి మిక్కిలి వేదన పాలగనట్లు చేయును అందువలన లోక వ్యాపార రహితమై శుద్ద శూన్యమైన సుషుప్తి అవస్థకు సాటి జగద్వ్యాపారమునందుయే జనకుని వలె విషయం మృగములను దృఢ జ్ఞానము ఖడ్గమున నరికి సుఖదు సరకు చేయక నిశ్చలముగా నిలచుటియే పరమ సమాధి కాని శూన్యముగా ఉండుట సమాధి కాదు బహుజన్మములుగా వాసనలు ఎన్నో కూర్చుకున్న మనోవానరమును సర్వసంగ పరిత్యాగయన సుఖబ్రహ్మర్షియే జయించినాడు కాని నిర్వికల్ప సమాధిలో ఉండని తాను బ్రహ్మ అనుల ఆడినా కోతి ఆడునట్లు దృఢజ్ఞాని అయిన మనస్సును జయించినాడు కాని బాహ్యసంగరహితుడై అరణ్యమే శరణ్యముగా ఉన్న సుఖుడు కాదు దృగ్రూపముగా ఉన్ననే దృశ్యము పోవును కాని దృశ్యమందు ఉండియే దృశ్యమును ఎట్లు నిరాకరింపగలముగిన అది మరణహేతువు కాదా విషము హరింప వేరొక విషమయమైన ఔషధమునే సేవించినట్లు భయంకరములైన విషయ ఇంద్రియ కరణాదులను నిశంకమైన దృఢ జ్ఞానముచే సంహరించినవాడే సమర్థుడు కాని సదా సమాధి నిష్టలో ఉండి విషయం మృగములు ఎక్కడ మీదికి రాగలవో అని భయపడు వారికి ఆ భీతియే ఫలితము కాని బ్రహ్మానందము ఒకప్పుడునూ లభింపదు బాగుగా యోచించి చూడు సదా సమాధినిష్ఠులో ఉండువానినే చలింపచేయు విషయములు సంసార వ్యాపారమున ఉన్నవాని ఏమి చేయవు మహాప్రవాహమున పడిన ఎండుటాకు చలనము లేక నిలువ లేనివాడు ఎంతకాలము అంతర్దృష్టిలో ఉన్నను కరణములు వాని బహిర్ముఖుని కావించి బహుక్లేశములను వందించును మహాప్రవాహమున పడినను పెద్దరాయి కించిత్తైనను చెలింపనట్లు విషయాతివికారములు ఎన్ని వచ్చినను సహింపరాని దుఃఖములను కలిగించినను నిశ్చలముగా ఉన్నవానికే బ్రహ్మానందానుభవము కాని దార్ఢ్యము లేని అజ్ఞానము ఒకనాటికినీ పోదు ఇటోబ ఎంత దాద్యమున్ననూ నిస్సంగుడై సదా సంధానము చేయకున్న మాయాంధకార కూపమున పడిపోవుటకు సందేహమే లేదు బ్రహ్మమునకు అన్యముగా మాయా అనున్నది ఒకటి ఉన్నగదా సదా నిష్ఠలో నుండి దాన్ని పోగొట్టవలను తన నీడ తన్నెదుర్కొని యుద్దము చేయునన్నట్లు లేని మాయను లేని అహంతను కల్పించుకుని సదా నిష్ఠలో ఉండవలేనని చెప్పెగరు అసత్యమగు నీడతోడ జగడమాడిన ఎడల ప్రయాసయే ప్రయోజనమగునట్లు అత్యంత అభావమగు మాయ లేనిదే అని తెలిసి మౌనముగా ఉండక ఎల్ల ప్రొద్దునూ నేతి ఒనర్చుచుండు ఉపద్రవము కదా ఏకాగ్రచిత్తుడు కాక సాక్షిగా ఉండక సహజ జ్ఞానము పొందుటెట్లు పుట్టలో నుండి ఉసుళ్లు బయలుదేరునట్లు అనేక విషయములు వెలువడుచునే ఉండును కొట్ట కొట్ట పైకెగయు బంతివలే మనస్సు ఏకాగ్రము చెయ్యను చెయ్యను చంచలముందును సాక్షిగా ఉండను ఉండను వంకరతీయల్లాగి కొని నదియు చుట్టుకుని పోవు కుక్కోకవలే శరీరాధికములే తానను భ్రాంతి వచ్చుచునే ఉండును అందువలన అవిద్యయగు అహంతయు మిథ్యయగు మాయయు సుప్తికా రచతము సర్వదా మిథ్యయని తలచి తానే బ్రహ్మని విచారజ్ఞానముచే నిశ్చయించి గంభీరముగా ఉండుటే బ్రము విఠోబా ఏ సాధనము చేయక విచారా తానే బ్రహ్మో విషయాధికములను జయింపగలమా అఖండానందమైన ఆత్మలో ఐక్యమందగలమా జ్ఞానేశ్వర్ బ్రతికియున్న పశువే పులిని చంపలేదు చచ్చిన పశువు చంపునా అట్లే నిత్యముగను నిష్కలముగను అఖండానందముగను ప్రకాశించుచున్న ఆత్మను విషయాతులు ఏమి చేయగలవు బలిసిన పశువైన వలన పూర్ణుడైన జ్ఞాని సన్నిధికి విషయములు రానే రావు వచ్చినను పులి ఎదుర్కొను పశువు అపాయము పొందునో అట్లే నశించిపోవను అజ్ఞానితో చేరిన సుజ్ఞానియు విషయాదు చిక్కి మనశ్చాయి దాము ఆపే ఎవరి సహహాసము లేక ఉన్నను తన పాతివ్రత్యమును స్వబుద్ది చేతనే భంగపరుచుకునను అట్లే దృఢ జ్ఞాని అనేకులకు అజ్ఞానులచే చుట్టుకొనబడినను పూర్వ జారకుండును దార్ధ్యము లేనివాడు ఏకాంతిగా ఉన్నార వ్యాపారమున ఉండియే సహజ జ్ఞాని ఎట్లుకాగలడు బ్రాహ్మణుడు చండాల వేషము ధరించి నటించినను చండాలుడు కాక బ్రాహ్మణుడే అగునట్లు సుజ్ఞానియు అజ్ఞానులతో కూడి బహువిధ నటనముల నుండినను పరమానందానుభోగినే ఉండును విఠోబా ఎంత దృఢ ప్రజ్ఞ గల వాడైన నటించ విప్రుడు మాటిమాటికి నేను విప్రుడనని తలపవలైన అట్లు తలపని ఎడల చండాలుడైపోవునా జగమెరిగిన బ్రాహ్మణునకు జందమేలా నేనను అహంత నశించిన పిదప ఇంకనూ నేనను అహంకార గ్రంధినే పట్టుకొని నేను బ్రహ్మమును అని బ్రహ్మానుసంధానము చేయవలైన జగమెరిగిన విప్రునకు జందము లేకున్నను అందరి భూసురుడనయే పూజింపబడినట్లు నేను నాది అను అహంకార మమకారములు లేనివాడు ఏ విధము అనుసంధానము చేయకున్నను అందరి పూజింపబడి బ్రహ్మానందాను భోగిగనే ఉండును జగదీశ్వర్ణకు సాటివాడైనను తాను బ్రహ్మ అనుసంధానము ప్రతిదిన చేయకుండిన ఎడల అజ్ఞాని అయిపోవుటకు అభ్యంతరమేది అహంత సులభముగా పోనే పోదు దీపము చేతపట్టి చీకటీ ఉండు అన్న ఉండునా అటులే దేహాదులు నేనను అజ్ఞానమును ఎదిరించి బ్రహ్మమే తానని తెలిసిన పిదప అజ్ఞానమా ఉండు అని ఉండునా పిల్లిని ప్రక్కనించుకుని పలుకు అన్న పలుకునా అటులని జీవేశ్వర జగదాదులు అసత్యమని తెలిసిన పిమ్మట ఓ మాయా రా అనిన వచ్చునా తాను నపుంసకుడని తెలిసినవాడు స్త్రీ ఎదుట నేను పురుషుడనని చెప్ప బ్రహ్మ సత్యమనియు మాయ అసత్యమనియు బ్రహ్మము నిర్వికల్పమనియు మాయ సంకల్ప తానే బ్రహ్మమనియు బ్రహ్మమే తాననియు సద్గురునాధుని సన్నిధానమున నిస్సందేహముగా ఎరిగిన వానికి సంకల్పమేది వికల్పమేది బంధమేది మోక్షమేది జననమేది మరణమేది నగరమేది విపినమేది దానమేది తపమేది సన్యాసమేది సంసారమేది అని చచ్చిన గొర్రె జగమందున్న వాని ఎదుట మాయ యొక్క సామర్థ్యము అణుమాత్రమైనా ఫలించునా బాగుగా యోచించి చూడుడు అని ఈ విధముగా జ్ఞానేశ్వరులు పలుకగా విఠోబా సంతసించి వారితో పట్టణమునకు అరిగెను అంతాచట రాజుచే పూజింపబడి దాదాపు పది నెలల క్రితం కృష్ణ భిక్షువు తన ఆస్తి అన్నదమ్ములకు వ్రాసి ఇచ్చి సన్యసించి దేశాటన చేస్తే శాంతి కలుగునా అని యోచిస్తున్నాను భగవద్గ్న ఎట్లా ఉందో అని నాకు ఒక జాబు రాశారు భగవాన్తో మనవి చేశాను భగవాన్ చకితులై ఆ అట్లనా అంతా తీర్మానం చేసేశారా అని అవంతని దానించి వారి వారి కర్మానుసారం నడుస్తుంది అన్నారు మళ్ళీ ఇదయ్యా సమాచారం అని వారికి వ్రాస్తే ప్రాప్యతే ఫలం అన్నారు కదా ఆ కర్త ఏమైనాప్పుడు అని మళ్లీ జాబు ఈసారి భగవాన్తో మనవి చేయడానికి సంకోచించి ఏం వ్రాద్దామా అని యోచిస్తుంటే మర్నాడే ఒక భక్తుడు కర్తృరాజ్ఞయ్య ప్రాప్యతే ఫలం అన్నారే ఆ కర్త ఎవరు అని భగవంతులను ప్రశ్నించాడు కర్త ఈశ్వరుడు వారి వారి కర్మానుసారం ఫలములనిచ్చేవాడు అనగా సగుణ బ్రహ్మం అన్నమాట అసలు బ్రహ్మం నిర్గుణము అచలము సగుణ బ్రహ్మమునకే ఈశ్వరుడని పేరు ఈతడు వారి వారి కర్మానుసారం ఫలాలిస్తాడు ఒక ఏజెంటు అన్నమాట పనిని బట్టి భక్తములిస్తాడు అంతే ఆ ఈశ్వర శక్తి లేనిదే ఈ కర్మ నడవదు అందుకే కర్మ తజ్జడం అంటారు పెద్దలు ఇది తాత్పర్యం అన్నారు భగవాన్ వారి ప్రశ్నకు ఇంతకంటే జవాబేముంది అదే కృష్ణ భిక్షువుకు రాశాను విక్రమార్కుడు పాదరక్షల ప్రభావం వల్ల బ్రహ్మలోకానికి వెడితే బ్రహ్మదేవుడు సంతసించి వరం కోరుకోవమన్నాడట అయ్యా మీరు సృష్టించేటప్పుడు వారి వారి కర్మానుసారం ఫలితాలన్నీ నుదుట వ్రాస్తారని ఆ వ్రాత తప్పదని శాస్త్రాలు ఘోషిస్తున్నవే ఇప్పుడు నాకు వరాలిస్తానంటారు నుదుటి వ్రాత చెరిపి మళ్లీ వ్రాస్తారా లేక పై దిద్దుతారా ఏమిటి కథ అన్నాడట విక్రమార్కుడు ్రహ్మ అతని వివేకానికి సంతసించి చిరునవ్వుతో హేమీ లేదోయ్ వాళ్ల వాళ్ల కర్మానుసారం ఏది ప్రాప్తము అదే వాగ్రూపంగా వస్తుంది ఆహా ఇచ్చామంటాం అంతే కొత్తగా ఇచ్చేదేమీ లేదు ఇది గ్రహించలేక పరములకై తపస్సు చేస్తారు నీవు వివేకివి కనుక మర్మం కనుక్కున్నావు చాలా సంతసం కలిగింది అని చెప్పి బ్రహ్మాస్త్రం బహుమతిగా ఇచ్చి పంపాడట చిన్నప్పుడెప్పుడో చదివానిది భాగవతం దశమ స్కందంలో ఇంద్రపరమైన యాగం మానిపించే నిమిత్తం నందుడికి కృష్ణుడు బోధించిన పద్యాలు ఇందుకు సరిగా ఉన్నవి చూడు కర్మమున పుట్టు జంతువు కర్మమున పొందు కర్మమున చెడు కర్మ జనులకు దేవత కర్మ మే సుఖుఃఖములకు కర్మములకు తగు పలములు కర్ములకు నిడంగ కాని సదా నిష్కర్ముడ గడచిన వేసంగిలో భగవాన్ సాయంకాలం కూర్చోవడానికి సౌకర్యంగా ఉంటుందని హాలు వెలుపుల పందిరి వేశారు ఆ పందిరికి పడమటి వైపున వట్టివేళ్ల తడికలు కట్టి తడికలను ఆనుకుని భగవాన్లకు సోఫా వేసేవాళ్లు సాయంత్రం ఆ సోఫాకు తూర్పు దిశగా పురుషులంతా కూర్చుంటే భగవాన్ దక్షిణామూర్తి వలె కూర్చుండేవారు వారి పాదాలకు ఎదురుగా మేమంతా కూర్చుండేవాళ్ళం మా దృష్టి సూటిగా ఉంటే భగవత్పాదార వింద దర్శనం పక్కకు తిరిగితే చక్కని పూతోట పైకి తిప్పితే అరుణాచల శిఖర దర్శనం మా భాగ్యం ఏమని చెప్పాలి ఒకనాటి సాయంత్రం నాలుగు ముప్పావుకు బయటికి వెళ్లిన భగవాన్ తిరిగి రాకముందే మబ్బుగా ఉండటం వల్ల వట్టివేళ్ల తడికలు పైకెత్తి కట్టారు సేవకులు భగవాన్ వచ్చి కూర్చున్న పది నిమిషాలకే ఎండ తెరదీసినట్లు వచ్చింది సాయంకాలపు టెండా అయినప్పటికీ వేసవి కావటం వల్ల అందరిపైనా వేడి సోకి కష్టం కలిగించింది పై బట్టాయినా లేని భగవాన్ మీద ఆ ఎండ పడితే చూచి సహించలేక సేవకులలో ఒకరైన వైకుంఠవాసి అనేవారు చల్లగా భగవాన్ వెనుక ఉన్న తడికలు దింపారు భగవాన్ చూడలేదని వారి తలుపు వేద పారాయణ జరుగుతూ ఉండటం వల్ల భగవాన్ చూడనట్లే ఊరుకున్నారు పారాయణ ముగియటంతో అందుకున్నారు ఇక చిరాకుతో చూడండి వీరి చేష్టలు నా పక్కనున్న తడికలు మాత్రం దింపారు మిగతా వారంతా మనుషులు కారు స్వామికి మాత్రం ఎండ మిగతా వారందరికీ తగిలినా పర్వాలేదు స్వామికి మాత్రం ప్రత్యేకం ఎట్లాగైతే ఏమి స్వామిత్వం నిలబెడుతున్నారు పాపం ఇట్లాగుంటే గాని స్వామి కాదు కాబోలు ఎండ తాకకూడదు గాలి సోకకూడదు వెలుగు చూడకూడదు కదలకూడదు మెదలకూడదు కాళ్ళు చేతులు ముడుచుకుని సోఫా మీద కూర్చోవాలి ఇది స్వామిత్వం దీనికేం లోపం వస్తుందో అని ఇందరిలో నన్ను ప్రత్యేకించి చూపిస్తూ స్వామిత్వం నిలబెడుతున్నారు అన్నారు భగవాన్ పాపం ఆ సేవకులు బెదిరి యదా ప్రకారమా తడికలు ఎత్తివేశారు సంచాయలు భగవాన్ పై సోకి కనుల కెంపులో కలిసిపోయినవి అగరవత్తుల ధూపం అన్ని దిశలను వ్యాపించి చల్లని పిల్లగాట్పుతో సఖ్యం చేసుకుని భగవాన్ పాత ప్రణమిల్లి భక్తులందరికీ వింజామరులు విసిరింది బెంగుళూరు నుంచి వచ్చిన కోమటి కుర్ర వాడొకడు తల జడలు కట్టుకొని మాధుకర వృత్తితో జీవిస్తూ అరుణాచలేసిన దేవాలయంలో పడుకుంటూ నేను వచ్చిన కొత్త రోజుల్లోనే రెండు మూడేళ్లు ఇక్కడున్నాడు అప్పుడు వాని తల్లి ఆశ్రమానికి వచ్చి వాని ఇంటికి రమ్మని ఒత్తిడి చేయడం ప్రారంభిస్తే పండరీపురానికి పారిపోయినాడు ఆమెకి ఇతడొకడే మగబిడ్డ కావలసినంత ఆస్తి వీడో ఏది వద్దనే అదొకరి విధమైన విరాగి ఆ తల్లి మొరపెట్టుకుంటే ఒకటి రెండు సార్లు తల్లి మాట వినమని చెప్పి చూచారు భగవాన్ వినలేదు పారిపోయినాడు గత ఆషాఢ మాసంలో మళ్లీ వచ్చాడు వాడెప్పుడూ పలక్కుండా హాలులో ఒక మూల కూర్చుని సాధనో ఏదో వాడి తిప్పలు వాడు పడుతూ ఎవరితోనూ సంబంధం లేకుండా ఉండేవాడు ఇప్పుడు జడలు తీసివేశాడే గాని కార్యక్రమం మార్చుకోలేదు భగవాన్ చూస్తూనే ఉన్నారు వాడు పలకలేదు వారూ పలకలేదు పదిహేను రోజులు గడిచిన వెనుక ఒక మధ్యాహ్నం ఉద్యోగం చాలించుకుని వచ్చిన మన రాజగోపాలయ్య యథాప్రకారం లైబ్రరీ పనిలో హాల్లో హాజరై ఈ కోమటి బిడ్డను చూసి పండరీపురం నుంచి వచ్చాడే ఎప్పుడో వాళ్లమ్మ వీడు వస్తే జాబు అడ్రస్ ఇచ్చింది కదా అన్నారు భగవాన్తో అవును వచ్చారు పదిహేను రోజులైనట్లుంది చూస్తూనే ఉన్నాను మాట్లాడరాయను పండరీపురం ఎట్లా ఉందని ప్రసాదం ఏదని నేనెక్కడ పోయి అడిగేది వారో మాట్లాడరు వారి వారి చిత్త వృత్తిని అనుసరించి కదా మనం పోవలసి ఉంది ఎవరెవరి చిత్త వృత్తి ఎట్లా ఉంటే వారి వారి చిత్తానుసారం పోవలసిన విధి మనకున్నది అన్నారు భగవాన్ విఘ్నులంతా తమ తమ చిత్తాలను తరిచి చూచుకున్నారు తక్కిన వారి సంగతి దైవానికి ఎరుగా ఎవరెవరి ఉంటే వారి వారి చిత్తానుసారం పోవలసిన విధి వారికి చూచావా ఎంత మాట లేఖ అరవై నెల రోజుల క్రిందట మధుర వెళ్లిన సర్వాధికారి నిరంజనానంద స్వాములు నాలుగైదు రోజుల క్రిందట పట్నం వెళ్లారట అక్కడున్న రమణ భక్తులలో ప్రముఖులైన వారితో ఆలోచించి సెప్టెంబర్ ఒకటవ తేదీకి నిర్ణయించిన స్వర్ణోత్సవానికి నడపదరిచిన కార్యక్రమమంతా పట్టికగా వ్రాసి పంపగా నిన్న ఉదయం తెచ్చి వినయ విధేయతలతో శ్రీ భగవానులకు సమర్పించి చేతులు జోడించి నిలిచాడు టీకే దురసామయ్యర్ ఆ లేఖలో ఉత్సవ దినం ఉదయం ఏడు గంటలు మొదలు రాత్రి ఏడింటి వరకు జరుపదలిచిన కార్యక్రమం వ్రాసి ఉంది హైకోర్టు జడ్జీలు ఇంకా పేరుగల పెద్ద మనుష్యులు ఎందరో ఉపన్యాసకులుగా నిర్ణయింపబడ్డారు ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్ బూదలూరి కృష్ణమూర్తి అయ్యర్ గారుల పాటగచ్చేరి ఇంకా ఏమేమో కార్యక్రమ పట్టికలో ఉన్నవి భగవాన్ అదంతా పరిశీలనగా చదివి మందహాసంతో సరిపోయింది వ్యవధిలేని కార్యక్రమం పోని నాకెందుకు ఏమన్నా చేసుకోని నాకు మాత్రం బయటికి వెళ్లి వచ్చేటందుకు వ్యవధి ఇస్తే చాలును అయినా ఈ పెద్దలంతా వచ్చి ఉపన్యాసులు ఇస్తారంటారే దేన్ని గురించి మాట్లాడతారబ్బా ప్రసంగించడానికి ఏమున్నది ఉండేది మౌనం మౌనాన్ని గురించి మాటలతో ఎట్లా చెప్పటం ఇంగ్లీషులో సంస్కృతంలో అరవంలో తెలుగులో మలయాళంలో అరే అప్ప అన్ని భాషలలో మాట్లాడతారట గొప్ప గొప్ప వారు పోని మనకెందుకు మననేమి మాట్లాడమనకుండా ఉంటే అంతే చాలు అన్నారు భగవాన్ ఆ భక్తుడు చేతులు నలుపుకుంటూ ఇందులో ఏదైనా వద్దని భగవాన్ సెలవిస్తే మానేస్తామన్నాడు వినయంగా ఓహో సరిసరి ఇదంతా నేను కావాలన్నానా ఒకటి వద్దనటానికి ఏమైనా చేసుకోండి వారి ఇష్టం మీ ఇష్టం నన్ను మాత్రం ఏ ఉపన్యాసానికి నియమించకుండా ఉంటే అంతే చాలు ఇట్లా సోఫా మీద కూర్చుంటాను ఏమైనా చేసుకోండి అన్నారు భగవాన్ చిరునవ్వుతో అవును స్వామి వాస్తవమే భగవాన్ ఎదుట నోరెత్తి ప్రసంగించటం ఎవరికీ సాధ్యపడదు అయినప్పటికీ ఇంత భాగ్యం లభించిందే అని మా సంతోషం వెలిగుచ్చటానికే ఇదంతాను అంటూ నమస్కరించి వెళ్లాడు భక్తుడు లేఖ సంఖ్య ఆశ్రమానికి ఈ ఉదయం వచ్చిన ఉత్తరాలలో జకోస్లోవేకియా నుంచి ఒక అజ్ఞాత భక్తుడు ఇంగ్లీష్ లో వ్రాసిన జాబు ఉన్నది అది చూచి వాత్సల్య పూరితులై భగవాన్ ఆ జాబు సంగతి అందరికీ చెప్పి హాల్లో చదివించారు విషయ సారాంశం ఏమంటే నా శరీరం అరుణాచలమునకు బహుదూరమునందు ఆధ్యాత్మిక దృష్టిలో భగవాన్ పాదమందే ఉండి ఉన్నది చిన్న వెంకటరమణుడు తిరువన్నాముల వచ్చి ఈ సెప్టెంబర్ ఒకటవ తేదీకి ఏ పదేండ్లు నిండగలవని భక్తితో నేను తలచెదను భగవాను యథార్థమైన జన్మదినము అదియే అని నేను ఉత్సవమునరుచుటకు వేడుచున్నాను భగవాన్ పాదధూళిలో అపారమగు భక్తి శ్రద్ధ వినయములతో అణిగి భగవద్వాణిని నా హృదయమున ఆలింప యత్నించుచూ ఈ ఉత్సవము చేయగలను అది చదివి అందరూ ఆమోదం చూపిస్తూ భగవాన్ మందహాస ముఖార ఈయన ఎవరో అతని ఊరూ పేరు మనకు తెలియదు ఎన్నడూ ఇక్కడికి వచ్చినవాడు కాడు ఎట్లా తెలుసుకున్నాడో నేనిక్కడికి వచ్చి ఏ ఏండ్లు నిండినవని ఎంతో భక్తితో జాబు రాశాడు మన చరిత్రంతా చదివి అవగతం చేసుకున్నట్లే ఉన్నది వ్రాత చూస్తే సర్ ఎస్ రాధాకృష్ణన్ గారి వ్యాసమునకై భక్తులు ఎదురు చూస్తూ ఉంటే ఇంతవరకు రానీలేదు వస్తే మొదటే అది వేయాలని వీరి తలంపు ఎస్ దొరస్వామిని అడిగితే బాబో నా వల్లవుతుందా మౌనంగా ఉంటానని ఊరుకున్నాడు డి శాస్త్రి అంతే చేశాడు తలవని తలంపుగా ఈ జాబు వచ్చింది ఇట్లాగే ఉంటవి సంభవాలు వారి వ్యాసాల కోసం అందులో ముఖ్యంగా రాధాకృష్ణన్ గారి వ్యాసం కోసం ఎదురు చూస్తున్నారు వీరు తలవని తలంపుగా ఇది వచ్చింది చూడండి చిత్రం ఎక్కడి జకోస్ ఎక్కడి తిరువన్నామల ఎప్పుడు చూడని ఇట్లా వ్రాశాడంటే ఏమనుకోవాలి అని విరమించారు పద్దెనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల నలభై ఆరు మొన్న సాయంత్రం బొంబాయి నుండి వచ్చిన కొందరు గుజరాతీయులు ఆశ్రమంలో పుస్తకాలు భగవాన్ ఫోటోలు కొని శ్రీవారికి చూపించి ఆ పుస్తకాల మీద పేరు వ్రాయమని కోరారు ఏం పేరు వ్రాసేది అన్నారు భగవాన్ తమ పేరే అన్నారు నాకు పేరే అన్నారు భగవాన్ రమణ మహర్షి అనే గదా తమ పేరు అని వారంటే అది ఎవరో అన్నారు అసలు నాకు పేరేది ఊరేది ఏదైనా ఉంటే గదా వ్రాసేందుకు అన్నారు భగవాన్ మందహాసంతో పాపం ఆ గు వెళ్లిపోయారు పంతొమ్మిది జనవరిలో బ్యాంకింగ్ను గురించి నీవు వ్రాసిన పుస్తకం అచ్చేయి రాగానే భగవాన్ చేత శ్రీ అని గాని ఓం అని గాని ఒక్క అక్షరం వ్రాయించి పంపమని ఇక్కడికి ఒక ప్రతి భగవాన్ సుతరాం ఒప్పుకోక పుస్తకం తిప్పి పంపివేసి పూర్వం సోమసుందరస్వామి అనేవారు ఇట్లాగే అడిగితే అరవంలో వ్రాసి ఉంచిన చిన్న గీతానికి అనువాదంగా హృదయమేపుడు ఏకమక్ష అనుమతి మీద అది నీకు పంపితే అమోఘమైన ఉపదేశంగా గ్రహించి సంతసించావు కదా ఆ వెనుక అదీభావం శ్రీవారిట్లా మార్చి వ్రాశారుందెపుడు ఏకమై వెలుగునే ఎటు వ్రాయ కలము ఆ వెనుక మురుగనారు ప్రార్థనానుసారం దాన్నే శ్లోకంగా వ్రాశారు భగవాన్ ఈ గుజరాతీయులు గోడు చూస్తే నాకది జ్ఞాపకం వచ్చింది పది నెలల క్రితం విజయనగరం నుంచి మహారాజా కళాశాలలో తెలుగు పండితులు పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రి అనేవారు వచ్చారు వారు ఆసు కవిత నైపుణ్యము చేతోత్రం చేసి ఏదైనా జ్ఞాపకార్థం ఒకటి దయచేసి శ్రీవారు ఈ దీనిని అనుగ్రహించాలని ప్రార్థించారు ఏమిచ్చేది అన్నారు భగవాన్ ఏదైనా సరే ఉపదేశపూర్వకంగా అక్షరం ఒక్కటి దయచేయాలన్నారు భగవాన్ చిరునవ్వుతో అక్షరమైన దాన్ని ఎట్లా ఇచ్చేది అంటూ నావంక చూచారు ఏకం అక్షరం అన్నది చెబితే సరిపోతుందేమో నేను ఏమమ్మా అది అన్నారు శాస్త్రి ముందు శ్లోకం చదివాను ద్విపద ఏది అన్నారు భగవాన్ అది చదివాను వారు పెన్నిది దొరికిన పేదవలే పొంగి రెండూ వ్రాసుకొన్నారు భగవాన్ వీటిని రచించిన కారణం చెబితే వారు సంతసించి నమస్కరించి వెళ్లిపోయారు ఈ గుజరాతీయుల సందర్భంలో నాకు ఊరేది పేరేది అని భగవాన్ అంటుంటే ఇవన్నీ జ్ఞాపకం వచ్చినవి ఇవే కాదు నా చిన్నప్పుడు అమ్మ పనిచేసుకుంటూ పాడే రామనామంలో ఒక చరణం కూడా జ్ఞాపకం వచ్చింది నామరూప క్రియలు లేని నిమయం శ్రీరామనామం సోమ సూర్యాగ్నులను మించిన స్వప్రకాశము రామనామం రమణనామం కూడా అంతే కదా అరవ చత్వరింశత్ ప్రూఫులు నాలుగుంటే బైండ్ చేయమని రాజగోపాలయ్యతో చెప్పారు భగవాన్ వారు ఈ ఉదయం అన్ని సరిచేసుకుంటుంటే చూచాను మధ్యాహ్నం రెండున్నరకు నేను వెళ్లేసరికి అట్టలు వేయటానికి సిద్ధంగా ఉన్నారు వారికి చూపి చెప్పి పక్కనున్న వైకుంఠ వాసరుతో నవ్వుతూ ఇట్లా అన్నారు భగవాన్ ఫోని ఇవి బాగు చేస్తే నాలుగు బుక్కులు అవుతాయి మనం వాడుకోవచ్చును లేకుంటే మనకు నాలుగు బుక్కులు వస్తాయి ఎవరిస్తారు పుస్తకాలయంలో కొనుక్కోవాలి కాసేది మనకు అందరికీ నవ్వు వచ్చింది వైకుంఠ నవ్వారు ఏమయ్యా నవ్వుతావు నేనేం ఉద్యోగం చేసి నెల నెలా వందలకు జీతం తెస్తున్నానా వ్యాపారం చేసి లక్షల కొద్దీ సంపాదిస్తున్నానా నాకేది కాసు మనకేం స్వతంత్రం ఉన్నది దాహం కావాలంటే నీళ్లకు మిమ్మల్ని అడగాలి పోని వంట ఇంట్లోకి వెళ్లి అడుగుదామంటే ఓహో ఈ స్వామి అధికారం చేయటానికి ఆరంభించాడే అంటారు నో రెట్టకూడదు మనకేం స్వాతంత్రం ఉన్నదయ్యా అన్నారు భగవాన్ తాము స్వర్వ అన్నారంటే మన బోండ్లకు తాకి రావాలనే గాని వేరేముంది చెప్పు ఇదే కాదు మనం ఎప్పుడు అది కావాలి ఇది కావాలని కోర్కెలకు వశమై ఆహారాదులలో నేతి లేకుండా యాచించో అధికారాని ఉపయోగించో స్వేచ్ఛగా ప్రవర్తిస్తాం భగవాన్ ఆ విషయాలలో అధికారం నిరసించుటే కాక యాచనము కూడదని నిర్దేశించినట్లు ప్రవర్తించిన మరొక విషయం ఉంది ఏమంటే మూడేళ్ల క్రిందట ఒకనాటి ఉదయం నేను హాల్లోకి వెళ్లేసరికి సాత్వికాహారాన్ని గురించి కృష్ణస్వామి ఏమో అడుగుతూ ఉంటే భగవాన్ ఇట్లా అంటున్నారు నేను విరూపాక్ష గుహలో ఉండగా అవసరాన్ని అనుసరించి సుందరే సయ్యర్ భిక్షకు వెళ్లి ఊళ్ళో నుంచి అన్నం తెచ్చేవారు ఒక్కొక్క రోజున ఆ భిక్షాన్నంలో కూర నారా ఏమీ ఉండేది కాదు జనం జాస్తిగా ఉండేవారు అన్నం కొద్దీ ఏం చేసేది ఆ అన్నం నేనే బాగా పిసికి వేడి నీళ్లు పోసి జావల్లే చేసి అందరికి ఒక్కొక్క గ్లాసుడిచ్చి నేను ఒక గ్లాసుడు తాగబోతే పైనా ఉంటే బాగాని తోచేది అందరికి కొనుక్కుందామంటే కాసేది ఎవరినైనా ఉప్పు కావాలని అడగాలి అడగటం ప్రారంభిస్తే ఉప్పు అడిగిన నోట పప్పు అడగాలని పప్పు కావాలని అనిపిస్తుంది కాబట్టి ఆ తలపే రాకూడదని అట్లాగే తాగేవాళ్లం ఎంతో హాయిగా ఉండేది ఉప్పు కూడా లేని సాత్వికాహారం కనుక శరీరానికి సుఖమే కాక మనస్సుకున్ను ఎంతో తృప్తిగా ఉండేది ఉప్పు కూడా రాజస పదార్థాలలో చేరిందేనా అన్నా నేను ఆహా సందేహమేమి అదేదో గ్రంథంలో ఉంది చూచి చెబుతానుండండి అన్నారు భగవాన్ భగవాన్ చెప్తే చాలదా గ్రంథం ఎందుకు అన్నాను ఉప్పు మానటం చేతకాలేదు సరిగదా కాస్త కారం కూడా వంటికి పడితే బాగని తోస్తున్నది ఇట్లా ఉన్నవి మన ఆహారాది నిష్టలును మహానుభావులు లోకోపకారార్థం బతకడానికి తింటారు మనమేమో తినటానికి బదుకుతాం ఇదే వ్యత్యాసం బ్రతకటానికి తింటే రుచులతో పనిలేదు తినటానికి బ్రతికితే ఎన్నో రుచులు ఆ రుచుల కోసం ఎన్నో తిప్పలు గడచిన మే నెలలో ఒకనాటి ఉదయాన విరూపాక్ష గుహలో ఉండగా భగవాను భిక్ష తెచ్చి ఇస్తూ ఉండే సుందరేశయ్యర్ వచ్చి నమస్కరించి లేవగాని ఏమి రాత్రి గిరి గిరిప్రదక్షిణం వెళ్లారా లేదా అన్నారు భగవాన్ లేదు అన్నారా భక్తులు భగవాన్ నన్నుద్దేశించి ఇదిగో రాత్రి ఇక్కడి వారంతా వెన్నెలలో గిరిప్రదక్షిణానికి వెళుతుంటే వీరున్ను పోవాలని బయలుదేరారు తాని చేతకాదని అంతా నాతో చెప్పి వెడుతుంటే వీరు గబగబా నన్ను చుట్టివచ్చారు ఇదేమయ్యా అంటే గిరి చుట్టి వచ్చటకు చేతకానట్లున్నది అందువల్ల భగవానునే చుట్టి వచ్చాను అన్నారు నిన్ను నువ్వే చుట్టుకోవయ్యా ఆత్మ ప్రదక్షిణం అవుతుంది అని చెప్పాను అంటూ ఒకటే నవ్వు వినాయకుడు చేసినట్లే చేశారన్నమాట అన్నారు ఒక భక్తులు ఆ అదే అదే అన్నారు భగవాన్ ఆ కథేమి అన్నారు భక్తులు అద పరమేశ్వరుడు ఒకనొక సమయంలో తానే గొప్ప వివేకి అన్న అహంభావం అంకురించిన సుబ్రహ్మణ్యుని ప్రబోధింపదలచి చేత పండకుటి పట్టుకుని పార్వతీ సహితంగా కైలాస శిఖరం మీద సుఖాసీనుడై ఉన్నాడు అది చూచి గణపతి సుబ్రహ్మణ్యులిద్దరూ ఆ అపూర్వ ఫలం నాకంటే నాకని వంతులు పడి తండ్రిని అడిగారు అప్పుడా ఈశ్వరుడు ఒక యుక్తిగా మీ ఇద్దరూ భూప్రదక్షిణం చేసి ఎవరు ముందు వస్తే వారికిస్తానన్నాడు కుమారస్వామి వెంటనే మయూర వాహనారూఢుడై తానే ముందు రాగలనన్న గర్వంతో బయలుదేరి వినాయకుడు ఇంకా రాలేదు కదా అని వెనక చూచుకుంటూ గబగబా వెళ్లాడు గణపతి ఇంత బొర్రా తాను ఏం చేస్తాడు వాహనమా ఎలుకాయే ఇది పని కాదని పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై ఉండగా చుట్టూ తిరిగి నమస్కరించి నేనే ముందు వచ్చాను పండు ఇయ్యండి అన్నాడు భూప్రదక్షిణం చేసి వచ్చావా అంటే లోకాలన్నీ మీలోనివే గదా మిమ్ము ప్రదక్షిణిస్తే భూప్రదక్షిణం చేసినట్లే అన్నాడు అతని సమయజ్ఞతకు మెచ్చి పరమేశ్వరుడు పండిస్తే తింటూ కూర్చున్నాడు గణపతి కుమారస్వామి తానే ముందు పోగలనన్న గర్వంతో భూప్రదక్షిణం ముగించి వచ్చేసరికి పార్వతీ పరమేశ్వరులకు ఎదురుగా పండు తింటూ కూర్చున్నాడు గణపతి ఫలబిమ్మని పరమేశ్వరుని అడిగితే అదుగో నీ అన్న తింటున్నాడు అన్నాడు ఈశ్వరుడు అదేమి న్యాయమని అప్పనడిగితే జరిగిన సమాచారం విసుదపరిచారు ఈశ్వరుడు సుబ్రహ్మణ్యుడు అప్పుడు అంతర్యమై తానే గొప్ప వివేకినని ఉన్న అహం అంతరించి నమ్రుడై వంగి పితరులకు నమస్కరించి క్షమాపణ వేడుకున్నాడట ఇదే ఆ కథ భావమేమంటే సుడిగాలి వలె త్రిప్పే అహంభావం నశించి ఆత్మలో లీనం కావాలన్నమాట అదే ఆత్మ ప్రదక్షిణం అన్నారు భగవాన్ లేఖ సంఖ్య అరవై ఐదు నరకుడు దీపావళి ఇరవై ఎనిమిది పంతొమ్మిది నలభై ఆరు ఈ మధ్య రామచంద్రయ్యర్ మద్రాసు నుంచి వచ్చారు ఒక రోజున పాత నోటుబుక్ ఒకటి దగ్గర పెట్టుకుని తారీఖులు నెంబర్లు సరిచూస్తూ కూర్చున్నారు హాల్లో భగవాన్ చూచి అదేం పుస్తకమోయ్ అన్నారు భగవాన్ పూర్వం వ్రాసిన పాత నోటుబుక్ ఇది దీనిలో నెంబర్లు తారీఖులు చూచి అచ్చు బుక్కులో చేరుస్తున్నాను అన్నారు వారు ఇట్లాతే అని అది తీసుకుని పుట్టలు తిప్పిచూచి దీనిలో దీపావళి పద్యాలున్నవి మీరు విన్నారా అవి అన్నారు నన్నుద్దేశించి భగవాన్ వినలేదంటే చదివి ఇట్లా అర్థం చెప్పారు శరీరం నేననే అభిమానమున్నవాడే నరకుడు ఆ అభిమానమే నరకము ఆ అభిమానం ఉన్నవాడు మహారాజాధిరాజైన వాని జీవితం నరకమే ఆ అభిమానం నిర్మూలించి తాను తానుగా ప్రకాశించుటే దీపావళి ఇదే ఆ పద్యాల భావం నూల్ తిరట్టులో ఇవన్నీ ఉన్నవా అన్నాను నేను ఇవి చాటువులుగా అప్పుడప్పుడు చెప్పాను ఇవన్నీ దానిలో ఎందుకు అన్నారు భగవాన్ భగవాన్ అరవంలో రాసిన పద్యాలు పాటలు వచనం అన్ని కలిపి ఒకే పుస్తకంగా అచ్చువేశారు దానికి నూల్ తిరట్ అని పేరు ప్రథమ ముద్రణానంతరం పై విషయం భగవాన్ సన్నిధిలో ఈ పద్యాలు ఎందుకు రాశానో తెలుసునా అన్నారు భగవాన్ తెలియదు అన్నాను అట్లాగా ఒక దీపావళికి మురుగునార్ దీపావళిని గురించి భగవాన్ ఏదైనా వ్రాయాలన్నారు మీరు వ్రాయరాదు నేనెందుకు వ్రాసేది అన్నాను భగవాన్ వ్రాస్తే నేను వ్రాస్తాను అన్నారు సరేనని ఆ పద్యాలు వ్రాసాను కారణం లేకుండా ఏది వ్రాయలేదు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉన్నది అని ఆ పద్యాలు చూపారు భగవాన్ తో సహా దిగువస్తున్నాను తాత్పర్యం నరకముకు శరీరము నేనను నరకమునకు రాజు నరకుడెవడని విచారించి జ్ఞాన దృష్టిచే నరకను వధించువాడే నారాయణుడు నరక చతుర్దశి అను సుదినము అదియే నరక సదృశ శరీర గృహము అభిమానమే నరకుడు అభిమానమును నిర్మూలించి తాను తానుగా ప్రకాశించుటే దీపావళి నిన్న మధ్యాహ్నం కొంచెం ఆలస్యంగా వెళ్లాను హాలికి మూడు అయిందనుకుంట భక్తులు అడుగుతుంటే తమ గిరిజీవితంలో సంగతులేవోవో చెప్తున్నారు భగవాన్ విరూపక్ష గుహలో ఉండగా తమ ఆహార నిమిత్తం మొట్టమొదటి మట్టి పాత్ర వెనుక అల్యూనియం పాత్ర ఆ వెనుక ఇత్తడి అవతల టిఫిన్ క్యారియర్ ఇట్లా సామాన్ ఒక్కొక్కటి వచ్చిందని భక్తులు అప్పుడప్పుడు ఎంత చెప్పినా వెనక చల్లగా వంట సాగించారని చెప్పి చిరునవ్వుతో ఒక సమయంలో రంగసామయ్య గారు గంభీరం శేషయ్య ఒక కోమటి ఒక రెడ్డి ఉన్నారు విరూపాక్ష గుహలో ఉండగానే ఓ రోజు వంట చేయాలని సరదాగా ప్రారంభించారు అందరికీ జం ఉంది రెడ్డుకెందుకు ఉండకూడదు అని వారి కో జెము తెచ్చి వేశారు అందరికీ అదొక వినోదంగా ఉన్నది ఆ వినోదంతో ఆ విందు జరిగింది అన్నారు భగవాన్ అక్కడుండగానే కదూ అమ్మ వచ్చింది అన్నారు రాజగోపాలయ్య అవును ఆమె వచ్చి వంట చేస్తానన్నది పక్కనున్న చిన్న గుహలో చేసుకోమన్నాం శరీరని ప్రారంభించి అరే వెంకట్రామ నే వండుతాగదా ఈ రోజు నువ్వు ఎవ్వరి అన్నం తినకూడదు సుమా అనింది సరే అని ఆమె నటు పోనిచ్చి యధాప్రకారం అందరి అన్నం తిన్నా ఇక్కడికి అక్కడికి కొంచెం దూరం కదా ఆమెకేం తెలుస్తుంది పండిన వెనుక అదీ తిన్నా నిజంగా నేను వేరే ఏమీ తినలేదు అనుకుందామే అని చెప్పి మా బంధువులలో తాతున్నాడు ఆయన అందర్నీ తిట్టేవాడు అయితే అందరూ ఆయన తిట్లు కావాలనే ఉబలాట పడి పిలిచేవాళ్లు అంటే కపటం లేని మనిషిన్నమాట నేను విరూపాక్షి గుహలో ఉండగా వచ్చారొసారి వచ్చి ఏమినా వెంకట్రామ నీవేమోటే నీకేం కొమ్ము వచ్చిందా అన్నారు తమాషాగా ఇదంతా అమ్మ కాశీకి వెళ్లిన సమయంలో జరిగిందే అన్నారు భగవాన్ శ్రీవారు అభినయించి గొంతు మార్చి చెబుతూ ఉంటే చూడాలి ఆ తమాషాఖ్యేణ ఇరవై రెండు ఎనిమిది నలభై ఆరు చాలా కాలం నుంచి వస్తు పోతూ ఉండే భక్తులొకరు వారం రోజుల కృతం తిరువాయి ముటి అనే ద్రావిడ ప్రబంధం చేత పట్టుకుని భగవాన్తో వైష్ణవ సంప్రదాయాన్ని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు వారు ఈ మధ్య సమాశ్రయణం చక్రాంకితాలు పొందారట ఆ సంగతి వారు చెప్పగా విని తమ పూర్వ చరిత్ర ఇట్లా సెలవిచ్చారు భగవాన్ నేను కొండ మీద ఉండగా కొందరు వైష్ణవులు వస్తూ ఉండేవారు వైష్ణవులలో వడహలై తెంగలై అని రెండు సంప్రదాయాలు వారున్నారు కదా ఏ సంప్రదాయం వారు వస్తే ఆ సంప్రదాయానుసారం మాట్లాడేవాణ్ణి మనదేం పోయింది అని అది చూచి ఈ స్వామి మన పక్షమే అని సమాశ్రయణం పొందమంటే మాత్రం ఒప్పలేదు చక్రాంకితాలు ఉంటే గాని వైకుంఠానికి రానియరని వారు తలపు ఈ శరీరంతో వైకుంఠానికి పోయిన వారెవరన్నా ఉంటే చూపండి అనేవాణ్ణి వారి సంప్రదాయంలో సాయుధ్యం ఒక్కరు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఉంటాడట ఆయన చుట్టూ ఈ ముక్త పురుషులంతా కూర్చుని సేవిస్తారట అంతా ఎట్లా కాళ్ళు కాళ్లకు కాళ్లు చేతులకు చేతులు రాచుకుంటూ కూర్చుంటారు కాబోలు ఏమో అది వారికే తెలియాలి అదే కాదు ఆ సమాశ్రయణం పొందేటప్పుడు సర్వస్వం గురువుకు అర్పణ చేస్తున్నాననే మంత్రం ఉన్నదట ఆ మంత్రం చదివి గురువుకు దక్షిణ ఇస్తే సరి అర్పణ అయిపోతుంది తరువాత ఏం చేసినా పర్వాలేదు వైకుంఠంలో సీట్ రిజర్వ్ అవుతుంది ఇంకేం కావాలి ఇది అందులో కొందరి తలపు అర్పణ అంటే అంత తేలికగా భావించట వంటి భ్రమ అర్పణ అంటే మనస్సు ఒకే వస్తువు కావాలి అంటే వాసనా శూన్యం కావాలన్నమాట అట్లా కావటానికి స్వప్రయత్నం ఈశ్వర అవలంబన ఉంటే కాని కుదరదు ఈవర శక్తి తానుగా పట్టుకుని లాక్కోవాలి లోపలకు అప్పుడుగాని సర్వస్వము అర్పించలేము మనము అర్పించుటేమీ తానే అర్పణ అవుతుంది ఆ పట్టు చిక్కేటంత వరకు అల్లాడుతూ ప్రయత్నించాల్సిందే యత్నించగా యత్నించగా ఎప్పుడోగానే ఆ పట్టు చిక్కదు చిక్కితే మరి తిరుగులేదు అంతేకాని అర్పణ అర్పణ అని నోటితో చెబితే ఏం లాభం దక్షిణ అర్పించుటే తప్ప మనస్సేమైంది ఈ తిరువాయముడిలోనే కొందరు భక్తులు ఆత్మానుభూతి నంది అద్వైత పరంగా పాడిన పాటలున్నవి అట్లా పాడిన వారిలో నమ్మాళ్ వారున్ను ఒకరు వారు నందిన తనయను గురించి ఒక తల్లి విష్ణుపరమైన నిందాస్థుతి చేసినట్లు పాడి ఉన్నారు ఆ పాటల సారాంశం ఏమంటే శివుడు నేను విష్ణువు నేను ్రహ్మ నేను ఇంద్రుడు నేను సూర్యుడు నేను పంచభూతములు నేను అంతా నేను అంటుంది ఈ బిడ్డ ఆ విష్ణువే దీని నెత్తికెక్కి ఇట్లా పలికిస్తున్నాడు కాకుంటే దీనికి గోళ లేదు ఆ విష్ణువే దీనిని విధంగా చేశాడు అని భావం అంటూ ఆ పాటలను చదివి అర్థం చెప్పారు భగవాన్ ఆ వెనుక విశిష్టాద్వైతాన్ని గురించి ఇట్లా చెప్పారు కొందరు భక్తులు అద్వైత పరంగా పాడితే వ్యాఖ్యాతలు విశిష్టాద్వైతపరంగా తిప్పి తిప్పి అర్థాలు వ్రాశారు అంతేగాని వేరేమి లేదు పెద్దలందరి అభిప్రాయము ఒకటే అసలు విశిష్టాద్వైతమంటే ఏమిటి అన్నిటికీ విశిష్టమైనది శ్రేష్టమైనది ఏదో అదే విష్ణువు అదే ఈశ్వరుడు సదాశివుడు బ్రహ్మ అన్నీను ఉండే వస్తువు ఒక్కటే దానికే నామరూపాదులు కల్పించి కొందరు వైష్ణవులు సాలోక్య సామీప్య సారూప్యాలే తప్ప సాహిత్యం ఒప్పుకోరు అర్పణ అర్పణ అంటారు నేను అనేది ఒకటి ఉంటే గదా అర్పించటం తానెవరో తెలుసుకుంటే కాని సర్వస్వార్పణ జరుగదు అది తెలుసుకుంటే ఉండేది ఒకే వస్తువు నేను అనే మనస్సు తానుగా అణుగుతుంది అదే సరి అర్పణ అన్నారు భగవాన్ లేఖ సంఖ్య అరవై ఎనిమిది సాధన సాక్షాత్కారం మొన్న రాత్రి పట్నం నుంచి ఒక విద్యార్థికులు వచ్చి మధ్యాహ్నం మూడు గంటలకు శ్రీవారి సన్నిధిలో ఇట్లా ప్రశ్నించారు భగవాన్ ఎప్పుడైనా సాధన చేసిన కాలం ఉన్నదా అని సాధన దేనికి సాధన ఏమున్నది సాధన చేయటానికి ఇట్లా కూర్చోవటమే సాధన ఎప్పుడూ ఇట్లాగే కూర్చుండేవాణ్ణి అప్పుడు కళ్లు మూసుకునేవాణ్ణి ఇప్పుడు తెరుస్తున్నాను అంతే భేదం ఇప్పుడున్నదే అప్పుడు అప్పుడున్నదే ఇప్పుడున్నది నేను తప్ప వేరొకటి ఉంటే కదా నిత్యుడైన తన్ను చూడక అనిత్యముగు శరీరాదులను కామించువానికి ఆ భ్రమ సాధన అవసరం కాని తన్ను కన్నవానికి తనకు అన్యమేదియూ కానరాదు మరి సాధన దేని కొరకు గురువులేనిదే జ్ఞానం కలుగుదని అనేక గ్రంథాల్లో చెప్పి ఉందే ఎందువల్ల అన్నారొకరు అవును మనోవ్యాపారం వల్ల శరీరాదులు తానని భ్రమించేవారికి ఆ భ్రమ పోగొట్టే నిమిత్తం గురువు సాధన అవసరమే అన్నారు భగవాన్ ఉపాసనా పరులకు సాధన వల్ల ఇష్టదేవత సాక్షాత్కారం మొదలైనవి చెబుతారే వాటి భావమేమిటి అన్నారు ఇంకొకరు ఎప్పుడూ ఉండేదేదో అదే సాక్షాత్తు తాను ఎప్పుడూ సాక్షాత్తుగానే ఉన్నాడు కదా ఇక కారం ఏమిటి కారణమైనదే కారం సత్యమైనది నిత్యమైనది అన్నిటికీ కారణమైనది ఏదో అది తానే అని తెలుసుకుంటే సాక్షాత్కారం సాక్షాత్తైన తాను తన నుండి పుట్టిన సంకల్పంతో రూపాన్ని కల్పించి ధ్యానిస్తే ఎక్కడి నుంచో దేవుడి దిగివచ్చి సాక్షాత్కారం చేస్తాడట సాక్షాత్తుగా ఎప్పుడు ఎక్కడా ఉండే తన్ను విడిచేది ఏదో దేవతా సాక్షాత్కారం ఎక్కడి నుంచో అవుతుందని సాధన చేసేది ఇట్టే పైనుంచి దిగి అట్టే మాయమవుతాడట దేవుడు ఎప్పుడు ఉండే తన్ను విడిచి ఈ క్షణిక దృశ్యానికై ఎంతో ప్రయత్నం చేసేది పరాలు పొందేది ఇంకా ఇట్లాగే మనో వ్యాపారం పెంచుకునేది పలక్కుండా తానున్నట్లుంటే ఏ బాధ లేదు అన్నారు భగవాన్ సాక్షాత్కారమంటే భావనాతీత సద్భావసు అని భగవాన్ ఇంత స్పష్టంగా బోధిస్తున్నా మనకు గ్రహణ శక్తి లేకున్నదే అన్న విచారం కలిగింది నాకు ఇంతలోనే ఆ భావనాతీత సద్భావ స్థితి భగవానులకంటే సహజమైంది కాని మా బోండ్లకు సాధన లేనిదే సాధ్యమవుతుందా అన్నారు ఒకరు అవునండి అవును సాధన అవసరమే అయితే దేనికి సాధన తాను ఎప్పుడూ ఎక్కడా ఉన్నాడు తనకై ప్రయత్నించి ఎక్కడి నుండి నుంచో తెచ్చుకోవలసిన పని లేదు తాను తానుగా నిలుచుటకు అడ్డు వచ్చే సత్యమైన తన్ను చూడక తనచే చూడబడు అసత్యమైన శరీరాది ప్రపంచమే సత్యమని తలచటం వల్ల భ్రాంతి కలుగుతుంది ఈ భ్రాంతి పోగొట్టే నిమిత్తమే సాధన అంతేకాని తన్ను తాను పొందుటకు సాధనేందుకు తన్ను కన్నవానికి తనకన్నా అన్యమైనది ఏదీ కానరాదు అన్నారు ఆ మధ్య నూతన ఆగతులొకరు ఇంగ్లీషులో భగవాన్నేమో ప్రశ్నించారు ప్రశ్న నాకు అర్థం కాలేదు కాని ప్రత్యుత్తరం అరవంలో చెప్పారు కనుక భగవద్వాణిని చేతనైనంత వరకు సేకరించట మంచిదని తెలిసినంత రాస్తున్నాను వారి ప్రశ్నకు బదులు చెబుతూ భగవాన్ ఇట్లా అన్నారు జగత్తు బ్రహ్మ సత్యం అంటారు కదా మళ్లీ జగత్తంతా బ్రహ్మస్వరూపమేనన్నీ చెబుతారే ఏమిటి తాత్పర్యం అని ప్రశ్న వస్తుంది సాధక స్థితిలో జగత్తు మిథ్య అని చెప్పకుంటే వీల్లేదు ఎందువల్లనంటే ఎప్పుడు ఎక్కడా సత్యమై నిత్యమై ప్రత్యక్షంగా ఉండే బ్రహ్మమే తాను అన్న దృష్టి మరచి శరీరాదులతో కూడిన జగత్త తానని భ్రమసి శ్రమ ఈ జగత్తంతా మిధ్యసుమా అని చెప్పకుంటే వీల్లేదు ఏమంటే తన్ను విడిచి బహిర్ముఖమై విజృంభించిన దృష్టి ఇదంతా మిథ్యా అంటే కాని అంతర్ముఖంగా తిరగదు తన్ను తా కన్న తనకన్న అన్యమేదీ లేనందున జగమంతా బ్రహ్మంగా చూడగలడు తాను లేక జగం లేదు మూలమైన తన్ను కానక జగమునే చూచేవానికి ఇదంతా మిధ్యసుమా అని చెప్పకుంటే వీల్లేదు పేపర్ ఉన్నదనుకోండి లిపి మాత్రమే చూస్తారు దానికి ఆధారమైన పేపరు ఒక్కరూ చూడరు లిపి ఉన్నా పేపరు ఉంది అది లేకున్నా పేపరు ఉంది ఈ లిపి సత్యమని చూచేవారికి అది మాయ అని చెప్పక తప్పదు లిపికి ఆధారం పేపరే కదా వివేకి అయినవాడు పేపరు లిపి ఒకే వస్తువుగా గ్రహిస్తాడు అట్లాగే జగత్తు సినిమా దృష్టాంతము ఇంతే తెర ఎప్పుడు ఉంటుంది బొమ్మలు వస్తవి పోతవి తెరకు ఏమి బొమ్మలు రాని పోనీ దానికేమి అయితే ఆ తెర లేనిది బొమ్మలు లేవు ఆ తెర బొమ్మలకు ఆధారంగాని తెరకేమి ప్రయోజనం తెరను చూడకొలే చూచేవాడు ఆ ఆటలో వచ్చే కష్టసుఖాలకు కంపించిపోతాడు తెర చూచేవాడు ఇది బొమ్మలాట గదా అని తెలుసుకుని తెరకంటే అన్యం కాదని గ్రహిస్తాడు అట్లాగే ఈ జగత్తును ఇదొక బొమ్మలాట అన్నారు భగవాన్ ఆ పృచ్చకులు ఆనందించి నమస్కరించి సెలవు పుచ్చుకున్నారు నీకు జాబు ఉరాసి పంపిన ఐరోపా దేశీయులు సాయంత్రం కారులో వచ్చారు ఇక్కడికి ఒక అమెరికా దేశీయురాలు కూడా వచ్చి వారితో నిన్న ఉదయం వాళ్ల ఊరంతా తిరిగి స్కందాశ్రమం చూచి మధ్యాహ్నానికి ఆశ్రమం చేరుకున్నారు ఊరికి వెళ్లాలని బయలుదేరి మూడింటికి హాల్లోకి వచ్చి కూర్చున్నారు పాపం ఆ అమెరికా దేశపు స్త్రీ క్రింద కూర్చోలేక అవస్థపడుతూ నా పక్కనే ఎట్లాగో కూర్చుని భగవాన్ సోఫా వైపుకు కాళ్ళు చాచింది నాకు అమర్యాదగానే తోచినా వెళ్లిపోయేవాళ్లు కదా అని ఊరుకున్నాను సమీపవర్తులకు రాజగోపాల్ అది సహింపరానిధిగా ఉండటం వల్ల అమ్మా కాలు ముడుచుకోండని ప్రార్థనాపూర్వకంగా చెప్పారు చిరునవ్వుతోనే ముడుచుకున్నది ఆమె భగవాన్ చూచారు సరి సరి వాళ్ళు కింద కూర్చోవటానికే కష్టపడుతుంటే కాళ్ళు ముడుచుకోవాలా అన్నారు నవ్వుతూ పాపం ఆ భక్తుడు భయపడుతూ లేదు లేదు ఇక్కడి మర్యాద వాళ్లకు తెలియదని చెప్పాను అంతే అన్నాడు ఓహో మర్యాద కాదా అయితే వాళ్ల వైపు కాళ్ళు చాచడం నాకున్ను మర్యాద కాదు ఆ మాట నాకున్ను తాకి వస్తుంది కదా అని నవ్వుతూ మందలించి కాలు ముడుచుకున్నారు భగవాన్ అందరం నవ్యామే కాని మనసులో వేదన కలిగింది ఆ వ్యక్తులిద్దరూ అరగంట ఉండి భగవాన్ సెలవు పొంది వెళ్లిపోయారు భగవాన్ నిన్నంతా కాళ్లు చాచుతూ మర్యాద కాదు కాబోలు అంటూ మళ్లీ ముడుచుకుంటూ అట్లా కాలం గడిపారు అట్లు కాళ్లు ముడుచుకుంటే పది నిమిషాలలో కట్లు కట్టేస్తాయి శ్రీవారి కాళ్లు అరగంట వృద్దితే కాని ఆ పట్టు విడవవు ఇంకా నొప్పి సంగతి చెప్పవలసిందే లేదు నేటి మధ్యాహ్నం రెండున్నరకు నేను వెళ్లేసరికి హాల్లో ఇద్దరు ముగ్గురు కన్నా జనం లేదు భగవాన్ కాళ్లు జాపుకుంటూ మందహాసంతో ఏమూనయ్యా చాపుకోవచ్చునా మర్యాద కాదన్నారు కదా అంటూ ఉంటే పాపం రాజగోపాలయ్యార్ చిన్నబోయిన ముఖంతో బ్రానుపడి నుంచున్నారు భగవాన్ కరుణాపూర్ణులు కదా కాళ్లు చాపే ఉంచారు మా కళ్లు చల్లబడ్డవి కూర్చున్న నా చూచి అవ్వయ్యార్ కథ చెప్పడం ప్రారంభించారు భగవాన్ కైలాసం నుంచి వచ్చిన తెల్లయేనుగు నెక్కి సుందరమూర్తి వెడుతుంటే చూచి చీదరాజు అశ్వం పంచాక్షరి మంత్రం ఊది దాని నెక్కి తాను వెళ్లాడట కైలాసానికి వాళ్ళిద్దరూ వెళ్లారని గణపతి పూజ చేస్తున్న అవ్వయ్యార్ తాను పోవాలని తొందరపడుతుంటే ఆ గణపతి అవ్వను చూచి అవ్వా తొందరపడకు పూజ సా అవకాశంగా నేను వాళ్ళకంటే ముందు నిన్ను కైలాసం చేరుస్తాలే అన్నాడట సరే పూజ అయింది చెయ్యి తిప్పుతూ అవ్వ కళ్ళు మూసుకో అన్నాడు అంతే కళ్ళు తెరిస్తే కైలాసంలో పార్వతీ పరమేశ్వర్ల ఎదుట కూర్చుని ఉంది సుందరమూర్తి చేరరాజు వచ్చి చూసేసరికి ఈమె కూర్చుని ఉంది ఎట్లా వచ్చింది అని ఆశ్చర్యపడి విచారించి విని ఆమె ఆనందించారు అవ్వ పాపం పెద్దదాయే పరమేశ్వరునికి ఎదురుగా ఇట్లాగే నాలాగే కాళ్ళు చాచి కూర్చున్నది పార్వతికేమో పట్టరాని బాధ స్వామికి ఎదురుగా కాళ్ళు చాచిందే అపరాధం కాదా అన్న దిగులు చెక్తి అని పరమేశ్వరునితో మనవి చేసింది అమ్మో మాట్లాడకు నోరు తెరవకు ఆమెనేమి అనగాదు అన్నాడట ఈశ్వరుడు అయితే మాత్రం అర్థాంగి కదా ఆ అమర్యాద ఎట్లా సహిస్తుంది చెప్పు అని చెలికత్త చెవిలో ఊదింది ఆయమ్మ అవ్వను సమీపించి అవ్వా అవ్వ ఈ కాళ్ళు ఈశ్వరుని వైపుకు పెట్టకు అన్నదట అట్లాగా అమ్మా ఈశ్వరుడు ఎటు లేడో చెప్పు ఇటు తిప్పనా అని కాళ్ళు ఇటు తిప్పితే ఈశ్వరుడే ఇటు తిరిగాడట అటు తిప్పితే అటు ఇటు తిప్పితే అటు స్వామి తిరగవలసి వచ్చింది పార్వతిని చూచి చూచావా నీ చెప్పితే విన్నావు కాదు ఆమె ఎట్లా తిప్పుతున్నదో చూడు ఇందుకే నోరు కథపకు అన్నాను అని అన్నాడట ఈశ్వరుడు అవ్వా క్షమించు అని ప్రార్థించిందట పార్వతి ఇట్లాగే ఉంది స్వామి వైపు కాళ్లు చాచవద్దనటం స్వామి ఎక్కడ లేడు అన్నారు భగవాన్ నామదేవుని కథలో కూడా ఇలాంటి సంభవం ఉన్నది కదూ అన్నారా భక్తులు అవును అది అంతే విఠలమూర్తి నాయందే ఎక్కువ మక్కువగా ఉన్నాడని నామదేవ్ గర్విస్తే జ్ఞానదేవాదులు ఒకసారి ఘోరా కుంభార్ ఇంటికి అతని ఇందుకు పీల్చుకుని పోయారు భోజనానంతరం అంతా వరుసగా కూర్చుని ఇష్టాగోష్ఠిగా ఘోరా కుంభారుతో ఏమో నువ్వు కుండలు బాగా చేస్తావు కదా ఈ కుండల్లో పక్వమైనవేవో కానివి ఏవో నాణ్యం చూచి నిర్ణయించమని చమత్కారంగా చెప్పారు కుంభార్ ఒక కోల పుచ్చుకుని ఒక్కొక్కరి మీద రెండు అంటించడం మొదలుపెట్టారు అంతా తలవంచి వంచి నమ్రతతో ఊరుకున్నారు నామేవుని వంతు వచ్చేసరికి నన్నా కొట్ట వస్తావు అని ఎదిరించారు ఆ ఇది పక్వం కానికుండా అన్నారు కుంభర్ సభ్యులంతా పక్కున నవ్వారు పాపం నామదేవునకు పట్టగాని ఉక్రోషం వచ్చింది వీళ్లంతా నన్ను అవమానం చేయటానికి తీసుకువచ్చారని నిందిస్తూ విఠల్ వద్దకు వెళ్లి రోదన చేయటం మొదలు పెట్టాడు ఏం కథ అని స్వామి అడిగితే జరిగిందంతా నివేదించాడు అయితే సరిగాని కొట్ట వస్తే మిగతా వారంతా ఏం చేశారు అన్నారు స్వామి నామదేవ్ వాళ్ళంతా నోరు మూసుకుని తల విఠోబా మరి నీవో నామేవ్ వాళ్లలేనా నేను నీ వద్దనే నేను ఎంత చనువుగా ఉంటాను నన్నా కొట్టేది విఠోల్ అదే అహంకారం వాళ్ళంతా నా యథార్థ స్వరూపం తెలుసుకుని స్వస్థ చిత్తులై మౌనంగా ఉన్నారు నీవో అట్లా కాదు నామదేవ్ మీరు నాతో ఇంత చనువుగా ఉంటారే ఇంకేం యథార్థం తెలుసుకోవాలి విఠోవా అది కాదోయ్ యథార్థం తెలుసుకోవాలంటే పెద్దలను సేవించాలి నాదేముంది నీవాడితే నేను ఆడాను నీవు నవ్వితే నేను నవ్వాను నీవు ఎగిరితే నేను ఎగిరాను యధార్థం తెలుసుకుంటే ఈ ఎగురులుండవు పెద్దలన్నారే మీకంటే పెద్దలు ఉన్నారా ఎవరున్నారు విఠల్ ఎవరా ఇక్కడికి సమీపంలో ఉన్న అడవిలో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయంలో ఒక సాధువు ఉంటారు వారిని సేవించి యథార్థం తెలుసుకో నామదేవుడు ఆ అడవిలో ఉన్న గుడికి వెళ్లి చూడగా ఓ మోటు మనిషి పడుకుని ఉన్నాడు వీరెక్కడి సాధువు అని దగ్గరకు వెళ్లి చూస్తే లింగం మీద కాళ్ళు కంపించి అయ్యా దేవుడి నెత్తిన కాళ్లేమిటి అన్నాడు ఆత్రంతో ఓహో నామా విఠలు పంపాడా అన్నాడా మనిషి తన సంగతి ఎట్లా తెలిసిందా అని విరగుపడి అయ్యా మీరు సాధువులు కదా లింగం మీద కాళ్లేమిటి అన్నాడు మళ్ళీ అట్లాగా నాయన నాకు తెలియదే కాలు ఎత్తలేకుండా ఉన్నాను కాస్త అవతల పెట్టవయ్యా అంటే సరే అని ఎత్తి అటు పెడితే అటులింగం ఇటు పెడితే ఇటు లింగం తనపైన పెట్టుకుంటే తాను లింగం అంటే ఆయన పాట స్పర్శ వలనే జ్ఞానోదయమైనది అన్నమాట విభ్రాంతితో నిలిచాడు నామదేవ్ ఆ తెలిసిందా ఇప్పుడు అన్నాడా సాధు తెలిసింది స్వామి అంటూ జ్ఞానేశ్వరుల శిష్యుడైన ఆ విశోభాకేశునకు నమస్కరించి ఇంటికి వెళ్లి గదిలో కూర్చుని ధ్యానమగ్నుడై విటోబా వద్దకు వెళ్లటం మానాడు నామదేవ్ కొన్నాళ్లకు విట్టల్ పరిగెత్తుకుని వచ్చి నామా నామా నువ్వు రావటం లేదేమీ అంటూ డగ్గుత్తికతో అడిగాడట ప్రభు నీవు లేని చోటేది నిన్ను సదా ఇక్కడే చూస్తున్నాను నేనే నీవు నీవే నేనుగా ఉన్నాను అందువల్ల రాలేదు అన్నాడట నామా ఆ సరి మంచిది అని స్వామి అంతర్ధానమయ్యాడు అని చెప్పి కథ ముగింపుతో కాళ్లు ముడుపు విప్పారు భగవాన్